కటకటా ఈ ఆత్మ లేగతి నీడేరగలరు ఇటు నీకు శరణంటే ఇట్టే రక్షింతువు చేరి నీ మహిమ చిరజీవులనడిగేమంటే ఆ రీతి జీవులు బ్రహ్మాది దేవతలింతే వారు తమ పుట్టిన ఎవ్వలగాని తొల్లింటి నీ రూపమింతని నిశ్చయింపలేరు అందరికీ శృతులే ఆధార మనాది నుండి పొందుగా నడిగేమంటే పొడచూప వదియును కందువ ఋషుల పాఠక్రమముల వచ్చెనింతే అందరి అర్ధములు నిశ్చయము చెయ్యలేరు అదిగాన ఎంచి సనకాదులు సుఖాదులును మొదలనే నినుకొల్చి ముక్తులనిపించుకొనిరి అదనదక్కిన ఉపాయముల నింత ఉన్నదా పదిల మలమేల్మంగపతి శ్రీవెంకటేశ